అన్న యుసు చెయ్యని లీయాలి అర్థమైపోయింది ఆ ఖ్యాతి లాభములకు చేసినటువంటి యొక్క ఏ దేన్ని సర్వేశ్వరుడు అంగీకరించడు మరి దేనికి కేవలం భక్తే ఆ వాడి యొక్క ముఖోల్లాసము కొరకే తన యొక్క జన్మసార్థకం కావాలని యొక్క ఉద్దేశంతో సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి చేసిన దానికే సంతోషిస్తాడు గాని ఇట్లాడి దానికి సంతోషించడు అని సందేహము కలగవచ్చును గోపికలు పొందిన సన్మానము లోకులు కీర్తమ్మగా భగవద్భాగవత విరోధులు విని గుంజలు అతని బడిపడ వారి ఆశయము ఇప్పుడు పుడి గోపికామ్మ వాళ్ళు కూడా అట్లాగే ఖ్యాతి లాభాలకు వచ్చారా కాదు వారికి దేవి ఏమీ మనస్సునందు లేదు ఆ సర్వేశ్వరుని యొక్క సమాగమం ఉన్నదే పొత్తు అదే తమ జన్మ సాార్ధకమనే ఇది అని చూచి అనేక మంది భాగవతులు సరింతవలేననే కోరికే గాని ఇంకొకటి లేదట వారి హృదయంలో అనుభవ విశేషం ఆనందించిన వారు కూడా తరించురని భావము భాగవతులున్నారే అనేక మంది దీన్ని విని దీన్ని చూచి ఆ తరిస్తూ ఉంటారు కూడా కరసే కరసేత్తినటువంటి యొక్క గొప్పతనం కలుగుతే అనే యొక్క ఆ గోపకాంతలకు ఆయన కోరినారు ఒకసారి పాండవు మధ్య ఒకడు అర్జునుడు ద్రౌపది ద్వాము ద్వారక ఏకాంత స్థలము మాట్లాడుకుంటుంది ఆ పూర్వమో ఆ యుద్ధానికి పూర్వం ఇక పాండవులకు అరణ్యవాస అజ్ఞాతవాసములు ద్వారక వెళ్ళాడ అర్జునుడు ఆ ద్రౌపుదమ్మ వారు వెళ్ళింది తమ గోడు వెన్న పెంచుకోవాలనే ఉద్దేశంతో అయితే ఆ ఏకాంతమైనటువంటి యొక్క స్థలము ఒక గదిలో కూర్చున్నారట ఎవరు శ్రీకృష్ణ స్వామి అర్జునుడు సత్యభామ ద్రౌపది ఆ సత్యభామ యొక్క అర్జునుడు ఆ పాదములు పిసుకుతూ ఉన్నాడు ఆ సత్యభామ ఒక పాద ఒక కాలు పిసుకుతూ ఉంది ఆ ప్రక్కను కూర్చుందట ద్రౌపది అట్టి సమయం కూడా ఆ ఏకాంత స్థలం అంటే వారికి రహస్యమైనటువంటి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు ఏమి ఎవరు రాకూడదు అట్టి సమయంలో అంటే ఆ సంజయుడు వెళ్ళి ఏది రాయభారానికి సంజయ్ రాయభారం దానికి వెళ్ళి వారిని సేవించాలి ఏకాంత స్థలము కూర్చున్నారని సంజయుడు వచ్చాడు నేను చెప్పవలసిందంటే వెళ్ళి చెప్పారట స్వామికి ఆ సంజయుడు వచ్చాడు రావలసిందన్నారు వెళ్ళి చూస్తే కూర్చుని ఉన్నారు చుట్టూ వీరు ఆ ఆ యొక్క మంత్రం మీద ఆ ఆ సమయమునందు చెప్పాడు ఆ కుమారులైన ఆ ఏకాంత స్థలానికి రావటానికి వీలు లేదట అట్టాడు యొక్క స్థలానికి సంజయుడు వచ్చాడు అనే వరకు రావాల్సిందని కోట్ చేశారట వెళ్ళాడు వెళ్ళి చూస్తే చెదిరు పొంగిపోయిందట సంజయునికి సంజయుడు కూడా మహాభాగవతుడు కనుక ఆ చూచి ఆ అది తన యొక్క హృదయములో ఆపులో ఆపుకోలేక ఆ తని యొక్క సభలో చెప్పాడు ఆ తాటి యొక్క జీవితో ఉన్నారయా సేవ చేస్తూ ఉన్నాడు అర్జునుడు ఆ ద్రౌపది ఓహప్రక్కని సత్యభావం ఓహంక్కి కూర్చున్నాడు అట్టి నందు వారి కుమారుడు కూడా వెళ్ళటానికి సాధ్యం కాదు కాని నేను వచ్చాననే వరకు రమ్మన్నారు ఎంత గొప్పతనవో మీరు విచారించవలసింది అని ఆ అర్జునుడి ప్రేమ అని అనేక వేరు వాళ్ళు చెప్పాడట సంజయుడు ఆ సమకాలను కోరుతున్నాను సుఖ సైన్యము చూచిరమ్మని పల్లెని వారు పట్టుబడి అనుగ్రహముకి విడుబడి వారి సైన్యము ఆ ప్రకారంగా చెప్పినా వాడికి ఇది అనిపించుకోలేదు ఇక రావణుడు సుఖసారణు పోయి చూసిరావల్సిందని పంపాడట రామ సైన్యాన్ని చూసిరావలసింది ఎంత సైన్యం ఎట్టి ఎక్కడ టీవితో ఉన్నారు అంటే ఆ వెళ్లే వరకు విషయాలు వారు తీసుకెళ్లి వీళ్ళు ఒకసారి రావణ్ణి యొక్క చారుల చెప్తే జీవితాశలు తలంగిరి అయిపోయింది మన పైన అన్నాడు అనుకున్నారట కాని కరుణా సముద్రుడైన రామచంద్ర స్వామి వారు ఉన్నారు కనుక ఎయ్ రావణ్ణి యొక్క దోతరా మీరు చూస్తే సరే ఇంకా చూడవోతే మా విభేషణ్ణి తీసుకెళ్లి మీకు చూపిస్తాడు మా సైన్యాన్ని మీరు థేచ్ఛగా తోడవచ్చు అంటే స్వామి అక్కర్లేదు చలివిస్తే ఆడతామన్నారట వెళ్ళిపోయి ఆ రాముని దగ్గర అనేక విధములుగా ఆ రాముని యొక్క ఆ గుణగణములు ఉన్నాయి చేశారట అని పగటిది అట్లాగే ఆ విరోధులు కూడా పోగొడుతూ ఉంటారట ఆ సర్వేశ్వరుని యొక్క ఏమి కావాలని అడుగుతున్నావు గనుక హస్తాభరణములు మాగు చేతికి వేసుకోటానికి గాదులు ఆ భుజములు రచించటకో ఆభరణములు దండ కడియములు ఆ చెవులకు దుద్దులు సేవే పువ్వే కన్న పువ్వులు పాదమునకు కడియములు అన్వేలు ఆభరణములు మేము కనుక వాటిని దయచేయవలసింది అని కోరుతూ ఉన్నారట తెరతూ ఇడుప్పో ఆ సమస్త ఆభరణములు ధరించిన తరువాతనే స్త్రీలు ఆ వస్త్రములు ధరిస్తారట కనుగ నిన్ను పాడి వస్త్రము ధరించడము అట్లాంటి యొక్క మేము కోరినటువంటి వస్తువు కూడా మాకు ఇవ్వవలసింది అంటూ ఉన్నారట కోరుతున్నారు అతని పిన్ని పాలు చోరు మూడని రైట్ ద్వారా కూడి ఆ తరువాత పాలు అన్నము మునుగునట్టు నేయి పోచి మోచేతి వెంబడి ధారపడినట్టుగా చల్లగా కూర్చుని భుజింపవలను కూర్చున్నారు ఆ పాలతో వండినటువంటి ఏ పదార్థము నందు బాగా పంచదార ఆ బెల్లము వేసి వండి దాంట్లో నేను పోచి మా కారేటట్టుగా ఆ నీతో కూడి నినే దగ్గర నడాలు పెట్టుకుని మేమందరూ పక్కన ఆ ప్రకారంగా ఆ భోజనం చేయాలనే యొక్క ఉద్దేశంతో ఉన్నాము సుమా అని అంటూ ఉన్నారట అందరూ గోపికలు తాగుతూ కూర్చుండి భుజం పూజ భుజం ఆ యొక్క పదార్థం భుజించటమే అలా అంటే గోపికలు సర్వేశ్వరుని తమ ముందు మధ్యను గుర్చోబెట్టుకుని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ వాడి ఎందు పాటలు పాడుతూ వాడియందు ఆ భక్తి శ్రద్ధలతో చేయటమే వారి యొక్క కాని ఇది ఇది కాదట ఏది నెయ్యి గారేటట్టు తింటే కావలసింది ఆ సర్వేశ్వరుడేనట కనుక బ్రహ్మానుభవమే శాస్వతి సర్వాన్ కామన్ సహ బ్రహ్మణ విపక్షిత సమస్త కళ్యాణగుణము అనుభవించుడయే బ్రహ్మానుభవము కావలసిందేమిటి బ్రహ్మానుభవమే ఆ బ్రహ్మానుభవం అంటే సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడైన సల్వేశ్వరును అని తెలియజేస్తున్నది ఈ పరమాత్మని వండి జీవులున్నాడే ఆ విరజానది ఈ యొక్క పాంచభౌతిక శరీరాన్ని వదిలి బయలుదేరి ఆ భక్త పురుషుడున్నాడే ఆ విరజానది స్నానం చేసి ఆ అనేకమైనటువంటి వాద్యము లేవత్తూ మరుస్తూ ఉంటాడట ఆ పరమ పదానికి వెళ్లేటప్పుడు విరజ దాటిన తరువాత మంగళదీపం లేవచ్చు తెలించుకుని అతివాహిక పురుషులు ఎదురు వచ్చి సత్కరించుడు అట్కారం వెనుక పాశులు మన చూచూపబడినది ఆభరణములు వస్త్రములు అంగరాగములు ధరించిన అప్సరస జీవునకు బ్రహ్మాలంకారం చేయించుడు ఆ అలంకారమే ఈ పాశరుమన ముందు భాగమున వివరింపబడినది ఆభరణం ఏంటంటే ఆ ముక్త పురుషునికి అలంకారం చేస్తారట ఆ ప్రకారంగా ఆ కూడా ఆభరణములు అలంకారం చేసి తీసుకు వెళ్తారట చల్లగా నుండినట్లు ఆ భగవాన్ కళ్యాణ గుణువులు అనుహరించును తరువాత వెళ్ళిపోతాడు సర్వేశ్వరుని సన్నిధానానికి వెళ్ళి ఎవడవరానీ అహం బ్రహ్మాస్మి అంటాడు నేను పరబ్రహ్మను గా వస్తూ ఉన్నాను అంటాట ఈ మోక్సపురుషుడు అదే ఆ సర్వేశ్వరిని యొక్క పాదాల విన్న ముందు సేవించి దాని ఎందు లైక్యమై ఆనందానుభవాన్ని ఆచరిస్తూ అదే ఈ పాశురమునందు